గతిమాన్య వేదాంతవాక్యా బ్రహ్మకారణవాదం ప్రతి విద్య నారణవాదం ప్రతి ప్రపంచం గతేన గ్రంథే గతిమాన్యము అనే ఒక ప్రిన్సిపల్ని కూడా తర్వాత చెప్పారు సూత్రం ఉంది గతి సామాన్యా అని సూత్రం అది కూడా ఈక్షప్కరణలోనే ఉన్నది గతి సామాన్యము అంటే ఏమిటో మీకు నేను మీకు అనుభవం మీకు చక్కగా అర్థమయ్యే భాషలో మీకు చెప్తాను గతి సామాన్యం అంటే ఏమిటో నాడు కళ్యాణం చేయాలని వీళ్ళు నిర్ణయించారు పూర్వం కళ్యాణం ఉండేది కాదు శ్రీరామ వ్రతం మీరు దేవుడికి వ్రతం చేసి షోడశోపచార పూజ చేయరా అంటే దేవుడికి పెళ్లి చేస్తానంటాడు ఏమిటి వీడు వ్రతం శ్రీరాముడికి వ్రతం చేసి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర సతనామంతో పూజ చేసి అలాంటిదేదైనా చేయాలి కానీ పెళ్లి చేయడం అసలు పూర్వం వ్రతం ఉండేది కళ్యాణం ఉండేది కాదు సో తర్వాత కళ్యాణం ఎవడో ప్రారంభించాడు ఎవడో ఒక బ్రైట్ ఐడియా వచ్చి కళ్యాణం ప్రారంభించాలి అలా అవుతుంది కదా ఇప్పుడు బ్రైట్ ఐడియా వచ్చి ఒకటి అది సమాజంలో ఆ కష్టం బలపడిపోతుంది అలా అవుతుంది కదా ఇప్పుడు యోగా డే అనేది నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్లో స్టార్ట్ చేయించారు అంతకుముందు ఉండింది కాదు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కష్టం అది స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ ఫలానా రోజు యోగా డే అయితే వ్యాలంటైన్స్ డే అని అది ఎప్పుడో ప్రారంభమైంది అది మచ్ ఎర్లీయ్యాలి ఫాదర్స్ డే మదర్స్ డే ఈవెన్ మచ్ మోర్ ఎట్లీయాలి కాబట్టి ఇవన్నీ కష్టంస్ ఎవరో ప్రారంభిస్తారు అలాగే కళ్యాణం అన్నది కూడా కంబడి స్టార్ట్ అయింది అండ్ దెడ్ ఫాలిటీ హెల్త్ బండ్ అది ఎప్పుడు చేసుకోవాలి ఏదో రోజు చేసుకోవచ్చు కదా దీనికోసం ఏంటో దెబ్బదే మీకు రోజు దేవుడికి కళ్యాణం ఏ రోజైనా పర్వాలేదు ఇప్పుడు కాదంటాడా మీరు చేస్తానంటే కాదంటాడా ఆయన మీరు చేస్తా ఉన్నా మీరు ఏమి జబో చెప్పి మాట్లాడుకుంటుంటే ఇక ఉన్నట్టమీ లేదు వీళ్ళ వీళ్ళే ఇప్పుడు వీడే అది తుమ్ముకోవడం వీడే ఆశీర్వదించుకోవడం కొబ్బరికాయ జోలిష్టం అది మీ తిరుపతిలో తిరుపతిలో ఉంది ఓహో మన తిరుపతిలో ఉంటే భద్రాచులు అనుకోవచ్చు మొదటిసారిగా ఇప్పుడు కళ్యాణ దేవుడికి కళ్యాణం వైష్ణవ దేవాలయాల్లో చేశారంటే మేము వెనకబడిపోయామా అని శివుడికి వీళ్ళు మొదలు పెట్టగాలండి ఇలాంటివి ఏదో వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏదో రోజు చేసుకోవచ్చు ఇరవై ఆరులో కదా ఇరవై ఆరు చేసుకోండి కాదు ఇరవై ఆరు మరి ఎప్పుడు ఉంటాం ఇరవై ఏడు పని ఇరవై ఏడు కాదు దెబ్బలాట దాన్ని దెబ్బలాట ఎందుకు వచ్చింది అసలు వీడు పంచాంగం ఒకటి ఫాలో అవుతాడు వాడు పంచాంగం మరొకటి ఫాలో అవుతాడు అంటే వీళ్ళిద్దరికీ ఏది మిస్సింగో తెలుసినా గతి మిస్సింగ్ గతి అంటే అవగతి అండర్స్టాండింగ్ అది డిఫరెన్స్ వచ్చేసింది గతిలో వైవిధ్యం వచ్చి కూర్చుంది సామాన్యం లేదు మీరు ఈ పంచాంగాలన్నిటికీ గతి సామాన్యాన్ని చేయండి అని ఎప్పటి నుంచో జనులు తలముప్పుకుంటున్నారు గతి సామాన్యం ఒకటి ఎడవంటిగా మీరు మీరు ఇలాగా ఈ ఇన్ని పెట్టకండి రామనవము ఫలా రోజు అలాగే దానికి ఒక గతి సామాన్యం ఉండాలి ఒకడు చంద్రుడు బేసిస్ మీద పంచాంగం లెక్కేస్తారు ఇంకొకడు సూర్యుడు బేసిస్ మీద లెక్క ఇప్పుడు మీరు ఆ బేసిస్లన్నీ మీరే సెటిల్ చేసుకునే గతి సామాన్యాల్ని మాకివ్వండి ఒప్పుకో మీకు గతి సామాన్యం అంటే అర్థం ఏంటంటే అండి దూనిఫార్మిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సామాన్య సిబ్బానికి అర్థం ఏంటంటే ద సేమినెస్ సమాన అంటే సేమ్ ద సేమినెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది కామన్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు పదానికి అలాగే ప్రావీల చేయాలంటే గతి సామాన్యము ఇది ఉపనిషత్తులకు గలదు అంచేతనే ఉపనిషత్తులు అధ్యయనం చేసేప్పుడు కూడా ఈ గతి సామాన్యము అనే ప్రిన్సిపుల్ని మనస్సులో అధ్యయనం చేయాలి ఉపనిషత్తులని పది అక్కడతో మీరు పురుషాత్ పెట్టుకోవాలి ఎందుకంటే శంకరులు సూత్రభాష్యకారులు వీళ్ళంత అతి సామాన్యము అనే ప్రిన్సిపుల్ని చర్చించిన సందర్భంలో పది ఉపనిషత్తుల్ని వాళ్ళు మనసులో చర్చించేశారు ఆ తర్వాత పుంఖానుపుంఖములుగా ఉపనిషత్తులు వచ్చాయి ఒక్కొక్క సెక్ట్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఉపనిషత్తు వచ్చింది ఇప్పుడు యోగా సెక్ట్స్ వచ్చాయి తిరువతి కాలంలో యోగోపనిషత్తులు వచ్చాయి వెరీజ్ ఎ బుక్ యోగోపనిషద నా దగ్గర ఉన్న పుస్తకం యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు వచ్చాయి ఒక్కొక్క శక్తి వచ్చేప్పటికీ ఒక్కొక్క ఉపనిషత్తు వస్తుంది దక్షిణామూర్తి ఉపాసన అనేది ఇట్ బికేమ్ పాపులర్ శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రచించారు దద్దదని మేకి దక్షిణామూర్తి ఉపాసన పాపులర్ దక్షిణామూర్తి స్తోత్రం అనేది తత్వాన్ని బోధించేటువంటి తప్ప దాంతో దక్షిణామూర్తి ఉపాసన ఏమీ లేదు తర్వాతి కాలంలో దక్షిణామూర్తి ఉపాసన పాపులర్ అయ్యి దక్షిణామూర్తి దేవాలయం ఒకటి కట్టడం కూడా ఇది ఎక్కడో మాయవరంలో అక్కడ దెన్ కేమ్ దక్షిణామూర్తి ఉపనిషత్ ఈ మీకు కొత్త కొత్త సెక్స్ తర్వాత శక్తి ఉపాసనలు బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత శక్తికి సంబంధించిన ఉపనిషత్తులు వచ్చాయి భావనోపనిషత్ నలితో కూడా ఉందా ఏమో అంటే ఆశ్చర్యపడక్కర్లేదు తర్వాత రాముడు యొక్క ఉపాసన ప్రచారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామ తాపింగ్ ఉపనిషత్ ఆ తర్వాత భాగవతం ప్రచారంలోకి వచ్చింది మచ్ లేట భాగవతంలో ప్రచారంలోకి వచ్చింది నృసింహ నృసింహావతారము అది ఇప్పుడు మామూలుగా రామావతారంలో మీకు మీకు ఏముంటుంది రామావతారంలో ఏముంటుంది అరే రామ నువ్వు అడవికి పోరాంటే వెళ్ళొస్తాను అన్నగారు ఒక ఏమవుతుంది మీకు దాంట్లో రామావతారంలో ఎక్సైట్మెంట్ ఏముంటుంది ఎక్సైట్మెంట్ ఏముంది ఇప్పుడు గణపతి నవరాత్రిలో మేము నాటకాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం అవిడీ అనే గ్రామంలో నాటకాలు వేసేవాళ్ళం రాత్రి పదికో పదింటికో మొదలై మూడు గంటలాగా నడిచేవి వీధి నాటకాలు దానికి చూడడానికి పోయిన వాళ్ళం అప్పుడు ఏ నాటక రోజూ అక్కడ రోజూ ఉంటాయి దూరం పోవాలి ఏదో రోజు కుదుర్తుంది ఏ రోజు కుదుర్తుంది వృషహ నాటకం వేసిన రోజు పోయి వాళ్ళం భక్త ప్రసాద అని దానికి పోవడం ప్రహ్లాదుడి గురించి కాదు భక్తి గురించి అసలే కాదు ఆ నృసింహస్వామి గురించి నృసింహస్వామినిరా నంజుకు తేంటారురా నాడు విరిగిపోయేవాళ్ళు సో మన సైకాలజీ అలా ఉంటుంది దాంతో నృసింహావతారం ప్రసిద్ధమే ఆ రకంగా ప్రసిద్ధి వచ్చింది సో రామావతారం లాగా కృష్ణావతారం లాంటిది కాదు కానీ నృసింహావతారం కేవలము మిథలాజికల్ అవతారం ఇవి హిస్టారికల్ సో ఆ ఫండమెంటల్ డిఫరెన్సెస్ లే సో నృసింహావతారానికి ప్రసిద్ధి వచ్చింది ప్రసిద్ధి వచ్చిన తర్వాత నృసింహతాపిని ఉపనిషత్తు వచ్చింది అంటే అది రెండు వచ్చాయి నృసింహావతారం పేరు మీద రెండు ఉపనిషత్తులు వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలి పూర్వ నృసింహతాపిని ఉపనిషత్తు ఉత్తరాది నృసింహతాపిని ఉపనిషత్తు ఉత్తర రామాయణం లాగా ఉత్తర రామాయణం తర్వాత వచ్చింది రామాయణం ఉండగా ఇంకో రామాయణం వచ్చింది ఈ రామా ఈ రామాయణంలో రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభకిత్తిరయ్యి సుఖాంతమైన రామాయణం ఇది దీన్ని చదువుకుంటూ ఎవరు ఆ సేవ మరో రామాయణం తయారైంది ఎవడో రాసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి ఇది రామాయణం అంటున్నారు ఇంకేం చేస్తారు ఉత్తర రామాయణం అండి కనుక పండితులు మరి ఏం చేస్తారు ఉత్తర శబ్దాన్ని అలా వాడతారు ఉత్తర రామాయణము అని అన్నారు దీన్ని పూర్వ అది ఉత్తర రామాయణం అయితే ఏమవుతుంది పూర్వం అవుతుంది సో ఆ రకంగా పూర్వ తాపిని ఉత్తర తాపిని నృసింహతాపిని ఈ రకంగా ఉపనిషత్తులన్నీ వచ్చాయి ఇప్పుడు అవన్నీ ఎదుర్కొండ పెట్టుకున్నాయి గతి సామాన్యము అంటే సామాన్యము కాబట్టి ఇటువంటి పిచ్చి వేషాలు వేయకూడదు ఒక ఆయన ఉన్నారు నేను నూట ఎనిమిది ఉపనిషత్తులు పారాయణ చేస్తాను ఎందుకంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు పారాయణ చేయడం మీకు ఉన్నవచ్చి కూడా పోతుంది పది ఉపనిషత్తులు అని ఆయన అర్థం చేసుకోండి ఒక ఉపనిషత్తు అధ్యయనం చేయండి ఎందుకంటే నూట ఎనిమిది పారాయణం చేయడం మీ పారాయణ అన్నది ఇదొకటి మళ్ళా ఎందుకు ఈ అన్నదానికి సందర్భం ఉంటుంది ప్రతిదానికి తృప్తి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాడు కాబట్టి పది ఉపనిషత్తులు మీకు గతి గురించి నేనేం చేస్తున్నానంటే శాస్త్రం యొక్క మొత్తం దిశను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఐ హోప్ యూ అప్రిషియేట్ చేసేట గతి సామాన్యం పది ఉపనిషత్తులకి మీరు పరిమితం చేసుకోవాలి అంతవరకు గతి సామాన్యం ఉంది శంకర భగవత్పాదులు బాహదరాయణాచార్యులు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన గతి సామాన్యం అంటే వీళ్ళకి అది ఇక్కడే చెప్తున్నారు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటేది వీళ్ళ ప్రధానానికి గతి సామాన్యం ఉండదు ఎక్కడో మొక్క కనపడుతుంది అవి వ్యక్తం అని అది మాదే మా ప్రధానమే అని ఆ ముక్కుని సంతోషపడ్డవే తప్ప ఆ ఉపనిషత్తు ముందు వెనక చూస్తే అది ఉండదు పోనీ ఇక్కడ పోనీ దీన్ని ఎలాగో అలాగ ప్రధానమైన మీరు సర్దుబాటు చేసిన ఇంకో ఉపనిషత్తులో ఉండాలి కదండి ఇంకో ఉపనిషత్తులో కూడా జగత్ యొక్క ఉత్పత్తి అని చెప్పాడు ప్రతి ఉపనిషత్తులోనూ జగత్తు యొక్క పుట్టుక అది కాబట్టి ఇంకో చోట కూడా ఈ ప్రధానం వచ్చి ఉండాలి మళ్ళీ మూడో ఉపనిషత్తులో కనపడాలి నాలుగో ఉపనిషత్తులో కనపడాలి ఎక్కడా కనపడదు ఇది బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ చేతనం బ్రహ్మ ఏ వెర్వే ఇక ఇస్తే ఏవ్రిర్వే వితౌట్ ఎక్సెప్షన్ అంటే ఈ పది తీసుకుంటారు ఈ పదికి మీరు పరిమితం చేస్తే దెట్ ఈజ్ వండర్ఫుల్ గతి సామాన్య మనం ఇంతకుముందు చూసి ఉన్నాం కాబట్టి ఈ కూడా అంటే వేదాంత వాక్యములన్నీ తీసుకుని వాటి యొక్క తాత్పర్యము ఎక్కడ సమానముగా ప్రసరిస్తోంది అని పరిశీలించుకుంటే వేదాంత వాక్యానాన్ని గతి సామాన్యము చేతన బ్రహ్మయే జగత్కారణము అని నిరూపితమైపోతోంది ఈ జడమైన ప్రధానము జగత్కారణం మాట ఎక్కడ లేదు అని ఈ విషయాన్ని కూడా గడచిన గ్రంథ భాగంలో మనం విస్తారముగా చూసినాము అని అంటున్నారు నేను మీకు సార్ చేస్తున్నా అయితే ఏం ఎంత ఖండించనే ఖండించారు సాంక్ష్యవాదాన్ని మీరు నిరాకరించేనే నిరాకరించారు కదా మళ్ళీ మొదలుపెట్టేది ఏమిటి అంటే ఒక అంశం మిగిలిపోయింది ఉన్నది ఒక ఖండించడం అయిపోయింది అన్ని రకాల యుక్తులతోటి ఖండించేశారు ఉపనిషత్తులకు గతి సామాన్యము లేదు అని నిరూపించడం అయిపోయింది తర్వాత వీళ్ళు చెప్పేటువంటి అనుమాన గమ్యమైన ప్రధానము జగత్ కారణం అనే మాట ఉపనిషత్తులలో ఎక్కడా లేదు అని కూడా నిరూపించడం అయిపోయింది ఇంకా మరి ఏమిటి ఇక్కడ అంటే కేవల యుక్తులు తర్కపాతంలో చేస్తారు ఇక్కడ చేయరు ఈ అధ్యాయంలో చేయదు ఈ అధ్యాయంలో కేవలము ఉపనిషత్ వాక్య నిరూపణమే చేస్తారు వాక్యంతో సంబంధం లేకుండా కేవల యుక్తి ప్రధానమైన మీమాంస తర్వాత వస్తుంది అక్కడ ఎలాగో ఖండిస్తారు రచనానుపపత్తేష్ట నానుమానం అనే సూత్రంలో ఖండించబోతున్నారు మరి ఇంకేం మిగిలింది ఇంకా వాట్ ఈజ్ ది టాపిక్ హియర్ అంటే ఏదో ఒక ఉపనిషత్తు పట్టుకుని ఇది మా ఫేవర్ అని అన్నపిస్తారా ఏకేశాం సాక్షినాం ఆ ఏకేశాం అనే మాటని ఇక్కడ మేము నిరాకరిస్తే అక్కడికి దడ్డుకంసే కంప్లీట్ ఎఫర్ట్ ఇదం అవశిష్టం ఆశించతే ఇదొక్క అంశం నిజింద అన్ని అంశంలో కవర్ అయ్యాయి లైక్ వాట్ వ్యక్తి ప్రధానము రచనాను ఉపపత్తి అస్తే అక్కడిని రెక్యూట్ చేస్తాము ఉపనిషత్తులు మా ప్రధానాన్ని చెప్తున్నాయి దట్ ఈజ్ ఆల్రెడీ రెక్యూటెడ్ ఈ క్షతే మా శబ్దము కూడా అదే రెక్యూటేషను ఇంకా వీట గేమింగ్ బేసిస్ ఏమి మిగతలేదు కదంటే ఒక్క బేసిస్ మీద ఉంది చిన్న ప్రశ్న ఏమిటంటే అదిగో మేము ప్రధానాన్ని అవ్యక్తం అని బుద్ధి పేరుతో పిలుచుకుంటున్నామే అది కఠోపనిషత్తులో ఉండే అవ్యక్తం అనే మాట అది మా ప్రధానమే అని ఏకేశం అది ఒక్కటే ఉంది అది దాన్ని బట్టి మళ్ళీ చిన్న శంక ఈ ప్రధానం అన్నది పోయిందనుకున్నాం రా ఇంకా నిజం ఉంది అందులో పైగా కఠోపనిషత్తు ప్రధానమైన ఉపనిషత్తు సపోర్ట్ చేస్తుందని పైగా క్లెయిమ్ అది ఒకటి మరి దీన్ని ఈ శంకని మనం లేవనెత్తి దీనిని తిరస్కరిస్తే అక్కడికి పని పూస్తే లేకపోతే జనులు భ్రమ పడుతూ ఉంటారు కాబట్టి తర్వాత దీంట్లో ఈ అధికరణంలో ఇంకో ప్రధానమైన విషయాన్ని శంకరులు ప్రస్తావించబోతున్నారు ఇప్పుడు ఓ విషయం ఉందనుకోండి చాలా నా పెద్దవాడు చెప్పారు అని దాన్ని నెట్టి మీద పెట్టుకుంటూ ఉంటారు కూడా ఆయన పరిశీలించబోతున్నారు అలా అలాగా సో ఎందుకంటే మీరు ఇలా ఎందుకు చూస్తున్నారని నేను చెప్పారనుకోండి ఎక్కడికైనా ఏదే వాళ్ళ అనుకోవాలి ఏంటండి ఇలా నిర్వహించేస్తున్నారు సరిగ్గా లేదే మీరు చేస్తున్నది అని అన్నారు అనుకోండి ఏంటంటే మీరు అలా అంటారు ఆ ఫలానా జీనియర్ గారు లేకపోతే గారు వచ్చినప్పుడు ఇలా చేయమని చెప్పారు అని అంటారు అని దే డ్రాప్ నేమ్స్ బిగ్ బిగ్ నేమ్స్ అని డ్రాప్ చేస్తారు యాజ్ యాజ్ ఎ సపోర్ట్ ఆఫ్ దేర్ ఓన్ కేసెస్ దిస్ యాంటిట్యూడ్ ఇస్ బా విషయాన్ని పరిశీలించమంటే బిగ్ బిగ్ నేమ్స్ డ్రాప్ చేయటం అన్న మాట ఏమిటి కొన్ని రోజు టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాను అది సరిగ్గా పనిచేయక అది సరైన ట్యాబ్లెట్ కాదని ఎవడో అంటాడు అది మంచి సరైన మందు కాదన్నది అదే చేసుకో మీకున్న అనారోగ్యానికి మందు అది కాదని అంటే ఏంటండి అలా అంటారు మీకేం తెలుసండి మంతా సుబ్బారావు గారు రాసి ఇచ్చానండి మంతా సుబ్బారావు గారంటే కోనసీమకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంబీబీఎస్ అయిన ఒక్కరే ఉండి వారి ఇదివడు మొత్తం కోనసీమకి ఆయనే లీడ్ చేస్తూ మిగతా వాళ్ళందరూ ఆర్ఎంపీలే ఆయన రాసిచ్చారని అలా కాదండి మంటా సుబ్బారావు గారు గొప్పవారు ఆయనంటే నాకు చాలా ఇష్టం కానీ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఇది ఈ మందు ఈ రోగానికి అనుకూలమా కాదో చూసుకోవాలి కానీ మేన్స్ డ్రాప్ చేస్తే ఏమైనట్టు అలాగే కపిల్ ముండ్రి చెప్పాడండి కాణాదుడు చెప్పాడండి వ్యాసుడు చెప్పాడండి ఏమంటే ఏం ఆర్థికమంటుంది and kuda is going to examine it da name ni code chedam tappuna adukraru kada so to apply for one and the understanding anedho oppuna undali kada ball coding names ah devo tolu bommalaata pushi varadam endanna padu a tolu bommalaatlo vaalla thenga guti vaalla kadantha dinlo madhyam madhyalo ichchavaraha antu cheyali ay ichchavaraha ee kodani vataralu petti ichchavaraha diyo ఇది ఒక సంవత్సరం రోజునే వాళ్ళు మాకు తెలిసిపోయేది ఈ వి అనకూడదు వీడి ఈ అనాలని వాడికి అదంతా ఏం తెలుసా ఏదో అంటూ ఉంది వాడు ఈ అమరుడు ఎక్కడి నుంచి చెప్పేదానికి ఆ సంబంధం వెళ్ళలేదు అంటే ఏమిటి ఏదో ఒక నేమ్ ఒకటి డ్రాప్ చేయాలి అలాగే నేమ్ డ్రాప్ టు సపోర్ట్ యువర్ ఫ్యాన్సీ అటువంటి యాటిట్యూడ్ కూడా సరికాదు దాన్ని కూడా ఇక్కడ ఆయన మీకు ప్రస్తావిస్తారు శంకర్లు ఏ రకంగా ప్రస్తావిస్తారని అసలు శంకరులు టచ్ చేయని అంశం లేదండి అన్నింటినీ స్పృశించారు ఏంటి ఫిలాసఫీలో ఏ అంశ ఫిలాసఫీ అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ని ఎక్కడో ఒక్క టచ్ చేశారు ప్రస్థాన ప్రయాల్లో మంచిది ఇప్పుడు శంకరలు ఏమనుకుంటున్నాం ఇదాన్ని ఆశంక్యత ఓకే యదు ప్రధాన అశబ్దత్వం తద సిద్ధం అది ఇది పూర్వపక్షం ప్రధానము వేదములో చెప్పబడలేదు అశబ్దము అని మీరు అన్నారే అది సరికాకం అది ఒప్పుకో ఎందుకని కాశు శిక్ష కాశు ప్రధాన సమర్పణా భాషానా శబ్దానా శ్రీయమాదు వేదంలో ప్రధానం చెప్పలేదంటారు ఏమిటండి పేదలో ప్రభావం చెప్పారు ఎక్కడ చెప్పారు అంతటా చెప్పకపోవచ్చు ఏవో కొన్ని వేదశాఖలు ఉన్నాయి కఠో శాఖ కఠోపనిషత్తు అలాంటి శాఖల్లో కొన్ని ఇంట్లో కొన్ని అంటాడు ఇవో ఆ చెప్పిన చోట్ల చెప్పారండి అంటాడు ఎక్కడ చెప్పాడంటే ఒకటి చూపిస్తాడు అంతే అలా అంటారు ఏకేశాన్ని బహుమతిలో ఉంది సూత్రంలో అందుకోసం ఏవో కొన్ని శాఖల్లో చెప్పారు ఆయన చెప్పడం తరువాతి కాలంలో ఏం చేశారో తెలుస్తుందండి అంటే మీకు ఇక్కడ వీళ్ళు వీళ్ళు వెతుక్కున్నారు ఏ శాఖలో మనకు అనుకూలంగా ఉన్నది దొరుకుతుంది అని వెతుక్కున్నారు ఈ శాంతి వీళ్ళకి ఏ అవ్యక్తం అనే మాట ఒకటి కఠోపని శక్తిలో కనపడు రాజమండే అని పెట్టుకున్నారు అది అక్కడికే మన దురదృష్టం అలాగా ఆలోచన చేయి ఆ వ్యక్తం అన్నది అవునా కదా మనది అవునా కదో చూసుకోవాలి కానీ అది మనదే అయినా అలాగే సపోర్ట్ తీసుకోవటం అన్నది డిస్టార్షన్ ఆఫ్ ఎవెంట్ ఎక్స్ట్ అవుతుంది బట్ చెలో యూ హ్యావ్ డన్ దాట్ తరువాతి కాలంలో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే మన సిద్ధాంతానికి ఉపనిషత్తుల్లో ఎక్కడరా అనుకూలంగా ఎక్కడుందిరా అని వాకం చేశారు ఎక్కడా లేదంటే సరే అయితే నేనే రాసేస్తాను ఉపనిషత్తుని రాశాను అంత కలియుగం ఒక ఆయన వాక్యం రాసిపాలి సార్ భిద సత్యం భిదా సత్యం భిదా సత్యం స్వరంతో సహా భిద అంటే భేదమే సత్యము నువ్వు మూడు సార్లుంది పెద్దలు ముచ్చటగా మూడు ఈ మాట ఎక్కడా లేదండి ఏ ఉపనిషత్తులో మేము వెళ్ళదంటే ఇది భారలవేయ శృతే భారలవేయ ఉపనిషత్తులు ఉంది వాళ్ళవే ఉపనిషక్త అలాగంటది కూడా ఉంది అది మీరు చదివారా మేము చదవలే మరి మీ పాండిత్యం అలా ఉంది మరి మీ జరిగేతనే జరిగి దిస్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ హరాకి తర్వాత కాలంలో ఆచార్యులు చేశాను వాళ్ళు డెవలప్ చేసినటువంటి కొన్ని మతము మతాభి కొన్ని సెక్ట్ సెక్ట్ని ఒక సెక్ట్ని నిలబెట్టడం కోసం వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని సమర్థించుకోవడం కోసం ఇలాంటి హరాకిరి హరాకిరి అంటారు కదండి చేసి నన్ను అడిగితే ఇదే కలియుగం కలియుగం ఉపనిషత్ తాత్పర్యాన్ని అంత ఘోరంగా మిస్లీడ్ చేసేయటము డిస్కార్పు చేసేయటము అదే కలియుగం అంతేకానే హిందూ ధర్మం చాలా బలహీనమైపోయింది మీరు బిందెలకి బిందులు పాలనల్లా పోసేసి మీరు మతాన్ని నిలబెట్టాలని అనుకుంటే యూ కెనాట్ డూ దాట్ దీ నాట్ డి వే టు డూ ఇట్ బేసిస్ మీద నిలబెట్టగలుగుతారు కానీ మీరు కర్మ బేసిస్ మీద మతాన్ని ఎన్నడూ నిలబెట్టలే అది హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్ ఫస్ట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రధానము కొన్ని వేదశాఖలు మీరు చెప్తున్నాయి ప్రధానం అని చెప్తున్నాయా ప్రధానమని చెప్పట్లేదు ప్రధానమును చెప్తున్నట్టుగా మనకి తెలిసి ఇట్లాగా పదప్రయోగము కనబడుతోంది మేమున్న మాట వాళ్ళు అర్థం లేదు ప్రధానాన్ని సమర్పిస్తున్నాయి అంటే ప్రధానాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి అని మనకు తెలిసిపోతుంది ఆ భాష అంటే ప్రకాశించడం స్పష్టంగా తెలుస్తోంది ఎలాగా అవ్యక్త అదిగోది మా ప్రధానము ఎందుకంటే ప్రధానం కంటికి కనపడుతున్నా కనపడదు అవ్యక్త అంటే అర్థం ఏంటి కంటికి కనబడనిది మరి అది మా ప్రధానమే కదా కాబట్టి అవ్యక్త శబ్ద ప్రయోగం ద్వారా కఠోపనిషబ్ద ప్రధాన వాదాన్నే నీకు మీ నుండి పెడుతోంది అని అలాంటి శబ్దాలు అవ్యక్త ఇలాంటివి అవ్యాక ఇలాంటి శబ్దాలు కొన్ని ఇక్కడ అక్కడ వినపడుతున్నాయి అవన్నీ కూడా మా ప్రధానమే సమర్పిస్తున్నట్టుగా తెలుసుకొని ఓకే అత ప్రధానత్వ కారణత్వం వేద సిద్ధమేవా కాబట్టి ప్రధానమే జగత్ కారణమని వేదంలో చెప్పలేదు అనే మాట సరికాదు వేదంలో చెప్పినారు ఈ దృష్టి అప్పటి నుంచి ఉంది అది ఆ దృష్టి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వేదంలో చెప్పారండి వేదంలో అతగాడికి ఆ వేదం ఏమిటి ఎక్కడ చెప్పారో అది నిరూపించాల్సినటువంటి పూచి వాడి మీద ఉండదు వడి మీద ఉండదు వేదంలో చెప్పారండి అయిపోయింది అక్కడ ఆఖం ఆ పూచి వాళ్ళు పెట్టుకోవడం ఈ విన్న వాళ్ళందరూ ఓహో వేదంలో చెప్పారా అని వీళ్ళు కలుగుతుంటారు ఎందుకంటే వేదం అంటే ఏంటి వేదం ఎన్ని వేదాలు ఉన్నాయి నాలుగు ఎన్ని శాఖలు ఉన్నాయి పదకొండు నా సాహిత్యం ఎంత అలా అంటే పీఠాధిపతి గారు వేడు శాఖలు ఉద్ధరిస్తే నూట ఎనిమిది వచ్చాయి సరిపడింది కదా ఇంకా మనం వెళ్ళడం దాని రోజులకు వెళ్ళక్కర్లేదు ఎందుకంటే నూట ఎనిమిది శాఖలను పట్టుకుని ఇవన్నీ వీడు చెప్పింది దాంట్లో ఉందో లేదో ఎలాగని ఎలాగో హోవ్ నేను తపస్సు చేశాను ఎక్కడ తపస్సు చేశానంటే హిమాలయాల్లో తపస్సు ఇంకా మనం ఏం చేస్తారు మీరు హిమాచయాల్లో ఎవరు చూసి అంటే హిమాలయాలు ఎక్కడ చూస్తున్నాయి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తుమ్మ పర్మాదాతో ఉన్నాయి ఇటువైపు ఉత్తరప్రదేశ్ నుంచి అటువైపు చైనా దాకా ఉన్నాయి ఈ ఎక్కడో అక్కడ తప్ప దేశం ఉండొచ్చు అలాగే వేదంలో ఉందంటే ఓ దొండం పెట్టి కూడుకోవడం కాబట్టి ఇప్పుడు మేము కూడా అలా వేదంలో చెప్పారండి అన్నాను అనుకోండి మీరు చక్కగా బుద్ధిమంతుల్లో తనకాయ రూపుని దాన్ని మీరు వెళ్తారు హ్యావింగ్ సెట్ దాట్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాల్సినటువంటి బరువు రావడం ఉండదు అలా భగవద్గీతలో ఉందన్నాను సంథింగ్ బెటర్ ఎక్కడో చెప్పండి అది మీరు అడగచ్చు నేను వెతికి చెప్పాల్సి వస్తుంది అట్లీస్ట్ సంథింగ్ వేదంలో ఉందనేప్పటికీ బేసిక్గా కాబట్టి వేదంలో ఉంది మా ప్రధానం వేదంలో ఉంది కావసే చూపిస్తాం కూడా ఇక్కడ అంతర్ధానం కాదు చూపిస్తాడు కూడా ఏదో చూపిస్తాడు ఓ పదాధిపతులు చూపిస్తాడు కాబట్టి వేదంలో ప్రధానం లేదు అశబ్దం అనే మాట సరికాదు అక్కడితో ఆడుకోడు అని ఊరుకోడు పైగా ఇంకోహటు మీరు ఏమిటండి మీరు నిన్న కాక మొన్న వచ్చారు మీ మీరంతా మీ వయస్సు అంతా మీరెప్పుడు పుట్టారు పంతొమ్మిది వందల యాభైలో పుట్టారు పదహారు వందల ముప్పైలో పుట్టినాయని చెప్పాడు ఒక ఆయన అంటాడు అది రెండో ఆర్గ్యుమెంటు మహద్ పరమర్షిభి కపిల ప్రభుతి పరిగృహీతం కాబట్టి ఈ ప్రధానమే జగత్ కారణము అనే మాటను ఎవరు చెప్పారు అనుకుంటున్నారు చాలా గొప్ప వాళ్ళు చెప్పారు మహద్భీ సో వాళ్ళు ఋషులు గొప్ప ఋషులు వాళ్ళు చెప్పారు ఇది ఉందంటే హిమాలయాల్లో తపస్సు చేసి చెప్తున్నారు ఆయన అని అంటుంది ఆయన చెప్పేది అసందర్భమైన మాట చెప్తున్నాడు హైదరాబాద్ వచ్చి అది సరికాదేమోనండి అంటే ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చి ఆయన వెనకాల యాభై మంది శిష్యులు ఉన్నారు ముందు వెనకాల పెద్దయన ఆయన ఆయన వస్తేనేమో ఊరు బయట వెల్కమింగ్ కమిటీ వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తారు అలాంటి గొప్పవాడు చెప్తున్నారు మీరేమో నిన్న కాక వచ్చి పునరు పునరవేషాలు వేస్తున్నారే అని త్రోసిపుచ్చారు సత్యాన్ని త్రోసిపుచ్చు సత్యాన్ని అసత్యానికి పొంగు కాయడం అలా చేస్తారు కపినుడు కపిలు భగవాన్ కపిలుడని మామూలుగా హిస్టరీ ఆ కపివాన్ని చూసి కూర్చోబెట్టింది భాగవతం ఇట్స్ రివల్యూషన్ ఇప్పుడు బుద్ధుడు హిస్టరీ బుద్ధ భగవాన్ రివల్యూషన్ బుద్ధుడు చెప్పాడు చూడు నేను బుద్ధుణ్ణి తెలుసుకుని బుద్ధున్నైనా నువ్వు కూడా తెలుసుకుంటే నువ్వు బుద్ధుడినే అని చెప్పాడు నేను భగవంతుణ్ణి చెప్పాడు ఆయన చెప్పలేడు పైగా ఎవరు చెప్పాడు భగవంతుని నేననే చెప్పట్లేదు నేను నేను కేవలము బుద్ధుడిని మాత్రమే నీ తెలుసుకుంటే నువ్వు బుద్ధుడవే నీ అందరిలోనూ బుద్ధుడు గలడు కప్పు లేబడి ఉన్నాడు మీరు తెలుసుకుంటే మీరూ బుద్ధులే అని చెప్పాడు తర్వాత కాలంలో వాళ్ళు ఏం చేయాలి ఆయన చెప్పిన సందేశాన్ని పుచ్చుకొని తాము తెలుసుకుని తాము బుద్ధులు అవ్వాలి అది కష్టం అంతకంటే తేలికైన పద్ధతి ఏంటి ఆ బుద్ధుల్ని భగవాన్ అనేసేసి ఓ దేవాలయం కట్టేసి పూజ చేసేసి తర్వాత నేను దేవాలయం కట్టి పూజ చేస్తానంటే చందా ఇచ్చి కూడా ఒకడు కొంత సంపన్నుడు ఒకడు పక్కనే ఉంటాడు కూడా ఓ రాజు లేకపోతే సేనా నాయకుడు మా అమాత్ముడో ఎవడో సపోర్ట్ సపోర్ట్ ల్యాండ్ మాకు ల్యాండ్లు ఇస్తారు ప్రభుత్వ ల్యాండ్ ఇస్తారు అక్కడ కోరంబోకు ల్యాండ్ అదే ఖాళీగా ఉంది అక్కడ మీరు కొట్టుకోండి వాళ్ళని బిజీగా మాట్లాడదు కట్టేసుకోండి తర్వాత రెగ్యులర్ వాళ్ళు చూసుకుందని చెప్పాడు ఆయన ఆ తర్వాత చూస్తే వీళ్ళు కట్టేస్తారు తర్వాత రెగ్యులరైజ్ అవుతుంది కొంతకాలం అసలు రెగ్యులరైజ్ అవుతుంది అలా పడి ఉంటుంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు దానికి లీగల్ స్టేటస్ ఏమీ లేకుండా అలాగే లింబోగా ఉంటుంది ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ వరకు కట్టిన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అన్నీ ఈ పైన లీగలే అని అనౌన్స్ చేస్తారు వాటి సొసైటీకి దానికి పేరు ఏంటి లీగల్ ఐ ఇల్లీగల్ని లీగల్ అనే చేసేటం దానివల్ల మీకు ఏం మెసేజ్ ఉంటుంది సమాజంలోకి మనం లీగల్గా ఉండక్కర్లేదు మనకి ధైర్యం ఉంటే దమ్ముంటే ఇల్లీగల్ చేసుకోవచ్చు భయం ఉంటే లీగల్గా ఉండికూడదు అంటే అది వస్తుంది కదా దిస్ ఈజ్ హౌ లేదు కాబట్టి సో కపి భగవాన్ ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్తుంటే నువ్వు కాదంటావా ఆయన గొప్ప తపస్సు చేసి వచ్చాడు అని కాబట్టి ఆయన ఏం చెప్పాడు ప్రధానమే జగత్ కారణం అని చెప్పాడు వేదంలో మాకు అక్కడక్కడ వాటలు విధపడుతున్నాయి పైగా ఆయన గొప్పవాడు చెప్పాడు హోపెన్యూసే ప్రధానం జగత్ కారణం కాదు నేను ప్రతి అంశాన్ని ఆధునిక సమాజంలో ఉండేటువంటి ధోరణులకు ముడిపెట్టి చెప్తున్నాను మీకు అసలు మానవ ఇతిహాసం ఎలా ఉంటుంది మానవుని మస్తిష్కం ఏ విధంగా పనిచేస్తుంది అప్పుడు ఇప్పుడు కూడా ఎలాగా దివల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ అనేదాన్ని నీకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను తదాం శబ్దా అన్యపరస్మన్న ప్రతిపాదం బ్రహ్మా జగమితి ప్రతిపాదిమీ ఆకులీ భవే శంకర్లు అంత బాగా రాశారు చూడండి ఓ వైపున జగత్కారణం బ్రహ్మ ఆ బ్రహ్మ చేతనము సర్వమును తెలిసిన బ్రహ్మ సర్వజ్ఞం అన్నానికి అభిప్రాయం ఏమిటంటే చేతనము అని అర్థం అటువంటి చైతన్య చేతనస్వరూపమైన సర్వజ్ఞం బ్రహ్మ జగత్కారణము అని ప్రతిపాదించారు ఉపనిషత్తులు ప్రతిపాదించినవి ఆచార్యుడు పదరాయణాచార్యుడు ప్రతిపాదించినాడు సరిగ్గా ఈ ప్రతిపాదన ఎలా ఉంది అని అనుకుంటూ ఉండగా ఏమండోయ్ బ్రహ్మ జగత్ కారణం కాదు ప్రధానం కూడా జగత్ కారణమే దీన్ని వేదమే చెప్తోంది అదిగో కఠోపనిషత్తులో అనంతరం ఈ ప్రధానాన్నే చెప్తోంది పైగా కపిల భగవాన్లకి కూడా ఇదే చెప్తున్నారు వీడు పెట్టాడు తీసేసి అప్పుడు సామాన్య జనులకి ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఆకులీ వాళ్ళు జగత్ కన్ఫ్యూజ్ ఎందుకంటే ఏమన్నా మరి ఇది ఇది ఎలాగంటే నేను ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు నన్ను ప్రశ్న అడుగుతాను కాబట్టి మరి మీరు వచ్చారు నేను కొంచెం మరి అద్వైతం చెప్పకపోతే ఇంకా నేనేం చేయగలుగుతాను ఏదో దక్షిణాభిత్య స్తోత్రం పాఠం అద్వైతం చెప్తాను అద్వైతం చెప్పడం అంటే ఏంటి ద్వైతము లేదు అని చెప్పడమే కాదు అద్వైతం అంటే ఆ ద్వైతం ద్వైతాన్ని ద్వైత భాషలో ద్వైతాన్ని ప్రస్తావించి దాన్ని నోట్ చేసి అద్వైతాన్ని స్థాపించటం దట్ ఈజ్ వాట్ లీడు అద్వైతం అంటూ ఏం ఉండదు ద్వైత భాషము ద్వైత ప్రతిపాదనము దాన్ని తిరస్కరించడమే నిధులు ఉంటుంది దట్ ఈజ్ వట్ వీడు కాబట్టి విని వాడికి ఏమనిపిస్తుంది వీడు ద్వైతాన్ని కాదంటున్నాడు అనిపిస్తుంది దట్ ఈజ్ హౌ హీ గెట్స్ వాడికి అద్వైతం వచ్చినామన్నా ఇది మాత్రం అర్థం అవుతుంది వాళ్ళు ఏచో ప్రశ్న వేస్తారు మీరు అద్వైతం అంటున్నారు కదా మరి ఆయన ద్వైతం చెప్పిపోయాడు ఇప్పుడు మేమేది ఫాలో కావాలి అని అడుగుతాడు అడిగితే ఏం చెప్పాలి సమాధానం ఆ ప్రశ్నను బట్టి మీకు ఏమర్థమైంది ఆకుమీ భవే అల్లకల్లోలము చెల్లా చెదరుగా వీళ్ళ బుద్ధి అవుతోంది అని స్పష్టమైంది గుడ్ మీనింగ్ అనే అడిగాడు ప్రశ్న గుడ్ మీనింగ్ క్వశ్చన్ మంచి హృదయంతో అడిగాడు కానీ మంచి హృదయమే అయినప్పటికీ అతగాడి బుద్ధికి ఒక నిర్ణయం రాకుండా ఇక్కడ ఈం చెప్పింది అక్కడ ఆయన చెప్పింది కన్ఫ్యూజ్ చేసి పెట్టినాయి సిచ్యువేషన్ అని చెడగొట్టి పెట్టినాయి అన్నది స్పష్టం అలా అయిపోతుంది అంటున్నారు బితమ్స్ లైట్ గా సో ఎంతవరకైతే ఆ వచనము ఏది అవ్యక్తమని కఠోపనిషత్తులు చెప్పారు అది మా అవ్యక్తమే అని ఎంతవరకైతే వాడు చెప్పేటువంటి ఆ మాట కలదో దానిని పరిశీలించి అది మీ అవ్యక్తం మీ ప్రధానం కాదు మాట ఉన్నమాట వాస్తవమే అది మీ ప్రధానాన్ని సపోర్ట్ చేస్తుందా అన్నట్లుగా స్థూలంగా అనిపించినా మీ ప్రధానాన్ని అది సపోర్ట్ చేయట్లేదు అది అసలు కాంటెక్స్ట్ కూడా మీకు సంబంధించినది కాదు అని ఏం చేయాలి దాన్ని సిద్ధాంతం చేసి పెట్టాలి సిద్ధాంతం చేసి పెట్టకుం పెట్టకపోతే జనులు కన్ఫ్యూజ్ అయిపోయానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పు ఏ వేదంలో ఏ మంత్రం నీ ప్రధానాన్ని సపోర్ట్ చేసిందో చెప్పు అని వాడిని అడగాలి వాడు ఏదో మంత్రం చెప్తాడు చూడు ఈ మంత్రము యొక్క కాంటెక్స్ట్ ఇది నువ్వు చెప్పిన అర్థం దీనికి లేదు అని నిరూపించాలి ఇట్ హ్యాస్ టు బి డాన్ అది చేసే వరకు వాడి మాట కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేయటానికి సమర్థముగా ఉండుము సరపడంగా అది వాక్చం యావత్ ఎంతవరకు అయితే అన్యపరత్వం నా ప్రతిపాద్యతే వాడు కోట్ చేసేటువంటి పదములు ఫ్రేజెస్ ఉంటాయి ప్రధానమే అంటూ ఉంటుంది అవి ప్రధానం కాదు ఇది సరిగ్గా చూడు అనే కాంటెక్ట్ను మీరు నిరూపించే కొంతవరకు వాడి యొక్క ప్రతిపాదనము కొంత కన్ఫ్యూషన్ అని క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఆకులీ భవత్ భవత్ ఆకులీ ఎలా ఉంది మీ దగ్గర భవ అతాం అన్యపరత్వం దర్శయ సందర్భతే కాబట్టి కేసాం అంటే వాడు కోర్ట్ చేస్తూ ఉంటాడు వచ్చిన ఉదాహరణకి నీకు దృష్టా ఒకసారి ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర చాలా కాలం క్రితం ఓ గేట్ మీటింగ్ అయింది గేట్ మీటింగ్ అని వర్కర్స్ ని ఉద్దేశించి గేట్ మీద అక్కడ చిన్న గోడ ఉంటుంది గోడక్కి మాట్లాడతాడు ఆయన ఆ గేట్ మీటింగ్ అంటారు ఆ గేట్ మీటింగ్ లో భగవద్గీత శ్లోకం ఒకటి కూర్చేసి భగవద్గీతలో చెప్పిన ప్రదాంట్ల కారణం ఇలాగే ఉండాలి అని కోర్టు చేసి చెప్పేశాడు అందరూ చప్పట్లో కొట్టేశారు అయితే ఆ తర్వాత ఎవరో భగవతి నా దగ్గరికి వచ్చారు ఏమిటండి ఆ శ్లోకం ఏంటి ఈ కొటేషన్ ఏంటి అని అడిగాను అడిగితే అప్పుడు ఈ శ్లోకం సందర్భం ఇది దీని అర్థం ఇది దీని పూర్వాపరములు ఇది అని ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆయన గేట్ మీటింగ్లో ఆయన చక్కగా కోర్టు చేశాడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు నేను గేట్ మీటింగ్కి వెళ్ళినా వెళ్ళలేదు నేను సలహా అడిగితే చెప్పాను సో మరి ఆ రకంగా దాన్ని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కాబట్టి ఈ గేట్ మీటింగ్లో భగవద్గీతను పూర్తి చేసేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళకి డౌట్ వచ్చేసింది ఎదుటిగా భగవద్గీత కూడా ఇలాగే దాన్ని సపోర్ట్ చేస్తుందా అని డౌట్ వచ్చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని సెటిల్ చేసుకోవడం కోసం ఒక పథం ఒక ప్రయత్నం చేశాను చేస్తే వాళ్ళకి ఏవంత పూర్వమైంది ఆ కొటేషను ఆయన చెప్పిన దాన్ని సపోర్ట్ చేయట్లేదు అది ఇంకో సందర్భము అని సెటిల్ అయింది ఆ సందర్భం ఏదన్నది ముఖ్యం కాదు అలాగే ఇక్కడ కూడా అవ్యక్తము ఇత్యాది శబ్దములు ఇంకొక దాన్ని దేమో చెప్తున్నాయి తప్ప అన్యపరత్వం మరోదాన్ని చెప్తున్నాయి తప్ప అవి వీళ్ళంటున్న ప్రధానాన్ని చెప్పుటలేదు అని మనం నిరూపించుకుంటే కీశకం మెరుగు చేయాలి ఓకే అందుకోసం ఈ తరువాతి గ్రంథము ఆనందమవుతున్నది ఇప్పుడు ఇంకా సూత్ర వ్యాఖ్యానం మొదలుపెట్టారు ఆనుమానికమతి అని మొదలు పెడుతున్నాను ఇది మళ్ళీ క్లాసులో చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణమిదశిష్యే పూర్ణశ పూర్ణమాయ పూర్ణమశిష్యే శాంతి శాంతిశాంతి